అందాము భాష్యకారులు ఉంటారు అప్రకాశ అవివేక అత్యంతం అంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియదండి శుద్ధం ఉద్దబ్బ ఏమీ తెలియదు సో మూర్ఖంగా ఉంటారు అప్రవృత్తి అంటే లేచి నిలబడి నాలుగు అడుగులు వేసి పని చేయుట అనేది ప్రవృత్తి ఆ సందర్భానికి తగ్గట్టుగా పని చేయుట ఏ పని చేయాలి ఏ పని చేయాలో ఇప్పుడు నన్ను చెప్పంటే నేనేం చెప్తాను చేయాల్సిన పని అయితే సో ఇప్పుడు తలుపు ఎవరైనా కొట్టారనుకోండి టక్కు మనం లేచి తీసి తలుపు తీయాలి అది చేయాలి అలాగే కూర్చోలో కూర్చుని ఎర్రా ఎవర్రా అక్కడ ఎక్కడో వంద గిజాల దూరం వెళ్ళరా ఇట్లా తలుపు తీ అంటే వాడు వంద గిజాల దూరం నుంచి వేగంగా పరిగెత్తుకొచ్చి నాలుగు అడుగుల దూరంలో ఉండే తలుపు అని తీయాలి వీడు కూర్చుని ఉంటాడు సుఖరాము ప్రవృత్తి లేకంగా అప్రవృత్తిష్ట సత్కార్యం ప్రమాద ఆ అప్రవృత్తి నుంచే ఈ ప్రమాదము అనే దోషం పుట్టుకొస్తుంది నేను చెప్పాను ఇంకొకటి ఉంది అయిపోయిందనుకున్నాను మోహ మోహము అంటే చూడండి మరి మోహము అంటే నేను అదేమిటో నేను చెప్పారనుకోండి మీరు దాన్ని ప్రాపర్ స్పిరిట్లో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దృష్టాంతం చెప్పకుండా మోహం అంటే ఏమిటి చెప్తారు అర్థం అలా చెప్తారు అది కాదు అది అని భ్రమించుట అది మోహము అంట పాము అనుక్కుంటే అది మోహము అని మీకు మోహానికి కొన్ని స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను మీరు ఆలోచించాల్సి ఉంటుంది ఒకటి థింక్ అబౌట్ ఇట్ ఉదాహరణకి డబ్బు బాగా మూటగట్టినట్లయితే మనకి రక్షణ ఉంటుంది అనుకుంటాడు అది మోహము ఆనందము బాహ్య వస్తువులలో ఖరీదైనటువంటి వస్త్రాలలో ఆభరణాలలో ఉంటుంది అనుకుంటాడు అది మోహము సో అదో ఉంటుంది మోహం ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి తర్వాత ఏ పని తప్పో అది అది కరెక్ట్ పని అనుకుంటాడు అది మోహము ఇప్పుడు బ్లాక్లో లడ్డూలు కొన్నారనుకోండి అది తప్పది అది అది లడ్డూ తినేస్తే మనకి దేవుడు అనుగ్రహం వస్తుందని బ్లాక్లో కొనేసి తినేస్తాడు అది మోహము మనం ఇలా ప్రసాదాలు దేవుడు ప్రసాదం పేరు మీద కనపడదాలా తినేసుకో అంటే మనకి దేవుడు ఇవ్వడం ముప్పడిగా మనకి లాభాలు మర్షించేస్తాడు ఇది మోహము అది మోహం ప్రసాదం తింటే మోక్షం వచ్చేది ఇది ఒక సిస్టమ్ ఎలా బయలుదేరిందో బయలుదేరింది అంటే తిరుపతి వెళ్ళాలనుకోండి ఒక డజన్ లడ్డు కొనుక్కురాడు వాళ్ళు ఏమంటారు అదే ఒక భక్తులకు ఒక లడ్డు ఇస్తాం మేము అని వాళ్ళు అంటారు వీడు ఒకటి తెచ్చుకుని రావచ్చు కదా వీడు ఒక డజన్ కొడుకు ఎక్కడ వస్తాడు బ్లాక్లో కొనుక్కు వచ్చి ఊళ్ళో వాళ్ళ దగ్గరికి మంచిపెడతారు ఎందుకురా ఎందుకు పంచిపెట్టడం ఎందుకు పంచి ఈ పంచి పెట్టడానికి అంటే కాదు గతా ఇది థింకింగ్ ఉండదు కదా మరి థింకింగ్ ఉంటే మోహం ఎందుకు అవుతుంది సో ఈ రకంగా మీకు సమాజంలో మతం పేరుతో కనపడేటువంటి ఎన్నో అలవాట్లు ఇవన్నీ మోహము నుంచి వస్తుంది మోహము అనేటువంటి తర్వాత మనం ఎక్కువ నెయ్యి నిప్పుల్లో వేసేస్తూ ఉంటే దేవుడు బాగా సంతోషిస్తాడు అని ఆ నెయ్యిని అలా పెద్ద పెద్ద స్పూన్లతో మంత్రంతో సంబంధం లేకుండా విధితో సంబంధం లేకుండా అలా నిప్పుల్లో పోషేస్తూ ఉండడము అది మోహము దేవుడు ఖుష్ అయిపోయి మన కోరికలన్నీ తీర్చేస్తాడు అది మోహము కోరికలు తీర్చడం కోసమే మనం దేవుణ్ణి ఆరాధించాలి అది మోహము ఈ ఈ మోహాన్ని గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంటుంది నేను పుట్టాను చచ్చిపోతాను అదంతా మోహమే ఆల్ ఆఫ్ దట్ ఈస్ మోహ ఇది మోహం అని కూడా వాడు అనుకోడు అది చదువుకున్న యొక్క లక్షణం ఏమిటంటే ఇదంతా కూడా కరెక్ట్ అని అనుకుంటారు ఇదంతా ఆల్ దిస్ ఈజ్ ఫైన్ ఇంట్లో తప్పేం లేదని అనుకుంటా ఆల్ దట్ ఈజ్ ఫైన్ అదంతా కూడా మోహంలోకి వచ్చేస్తుంది మోహ ఏ బచ మోహ ఏ బచ అవివేక మూఢత మోహానికి ఇది ఏమర్థం చెప్తారు తేడా తెలియకపోవడము ఏది హితము ఏది హితము కాదు అది తెలియదు అండి మనకి ఏది హితము ఏది హితము కాదు తెలియాలక్కర్లేదా తెలియాలి తెలియకపోతే అది మోహము అనేక అంశాల్లో ఈ మోహము యొక్క ప్రవృత్తి మనకి కనబడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా పరిశీలించకుండా కేవల విశ్వాసం బేసిస్ మీద మీరు ప్రొసీడ్ అయినట్లయితే దాన్ని మోహము అని ఆశిస్తుంది పరిశీలన అనేది ఏమీ లేకుండా కేవలము విశ్వాసం ప్రధానంగా ఎవెవో చేసేసుకుంటూ పోతే అదంతా మోహము అనే కేటగిరీలో పరిశీలించి చేయాలి ఆచి చూచి ఆచి చూచి ఏదో అంటారా అడుగు ముందుకు వేయాలి సోచి సమచి కాదు మావు బ ఆలోచించి దాన్ని పరిశీలించి అడుగులే కర్మలు ఉన్నాయనుకోండి వైది విహిత కర్మలే ఆ కర్మలని పరిశీలించాలి ఇప్పుడు ఈ కర్మ చేస్తున్నాం దేనికోసం చేస్తున్నాము సపోజ్ ఈ కర్మకి ఈ ఫలాన్ని అపేక్షించి చేస్తున్నాము ఫలాపేక్ష అవసరమా కొనే అవసరమే ఆ ఫలం సిద్ధిస్తే ఏమవుతుంది ఏమవుతుంది పరిశీలించద్దు ఫలం సిద్ధిస్తే ఏమవుతుంది వట్విడ్ సపోజ్ అక్షయతృతి నాడు నాలుగు తొలాల బంగారం ఇంటికి పట్టుకొచ్చేశారు సంతోషం దెన్ వాట్ విల్ హ్యాపెన్ అవుట్ ఆఫ్ దట్ వాట్ విల్ హ్యాపెన్ లక్ష్మీదేవికి మనకి సంతోషం అయిపోతుంది ఓకే సంతోషం అయిపోతే వాట్ విల్ హ్యాపెన్ నలభై తులాల బంగారం వచ్చేస్తుంది వచ్చేస్తే వాట్ విల్ హ్యాపన్ దెన్ వాట్ ఈ నలభై తులాల బంగారము మెడకి ఉదిత్రాలుగా తయారవుతుంది కదా మరి మరి అది అది గుర్తించాలక్కర్లేదా అది గుర్తించకపోతే మోహం అవుతుంది కాబట్టి అవివేకత మూఢత ఇత్య ఈ చర్చ మీకు ఇబ్బందికరంగా ఉందా అది ఓకే విమసి గుణే వివృద్ధేలింగా నివంతి జాయంతే అది తమసి తమో గుణము బాగా అభివృద్ధికి వచ్చినప్పుడు బాగా పెరిగినప్పుడు ఈ గుణాలన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క ప్రవృత్తిలో మీకు కనబడతాయి హే కురు నందన లోకము ఒకసారి నేసిద్దాము అప్రకాశో ప్రవృత్తిష్ట ప్రమాదో మోహ ఏ సమస్యేతాన్ని వివృద్ధే కురునందన ఇప్పుడు సమాజంలో ఒక దృష్టికోణము ప్రసిద్ధంగా ఉంటుంది ఏమిటి మీరు పుణ్యకర్మ చేసినట్లయితే పుణ్యం లభించి స్వర్గానికి వెళ్తారు పాపకర్మ చేసినట్లయితే పాపం వచ్చి నరకానికి వెళ్తారు కర్మ గురించి మీరు ఒక వ్యవస్థ మీరు చేసి పెట్టుకున్నారు సమాజంలో ఉంది కర్మ గురించి వ్యవస్థ ఉంది కానీ భావము గురించి వ్యవస్థ లేదు అంటే సమాజంలో తెలుసుకోరు భావము గురించి తెలుసుకోరు ఇప్పుడు కర్మ అనేది బాహ్యంలో ఉంటుంది స్థూలంగా ఉంటుంది కర్మకు వెనకాలేముంటుంది భావము ఉంటుంది అది సూక్ష్మంగా ఉంటుంది ఆంతరంలో ఉంటుంది కావండి బాహ్యమునందుండి స్థూలంగా ఉండే కర్మ వలన మీకు స్వర్గమా నరకమా నిర్ధారింపబడుతోంది అన్నప్పుడు ఆంతరంలో ఉండి సూక్ష్మంగా ఉండే భావము వలన స్వర్గము నరకము నిర్ధారింపబడుతుందా పడదా కొట్టి ఇట్ విల్ బీ మోర్ ప్లవర్ ఇట్ విల్ బీ మోర్ ప్లవర్ఫుల్ ఇప్పుడు ఉదాహరణకి దయా గుణము కలదు మీకు దయా కరుణ ఇతరులకు ఉపకారం చేసే స్వభావము ప్రేమ మొదలైన గుణాలు మీలో ఉన్నాయనుకోండి వాటి వలన మీకు స్వర్గం వస్తుందని మీరు ఎప్పుడైనా వెళ్ళారా మీరు ఎవడైనా చెప్పాడో అసలు అన్నమాట మీకు జ్యోతిష్మోమని చేస్తే స్వర్గం వస్తుందంటాడు తప్ప సుదర్శన యాగం చేస్తే వైకుంఠం వస్తుంది చక్రస్నానం చేస్తే వైకుంఠం వస్తుంది అని చెప్తాడు తప్ప నీకు దయ కరుణ ప్రేమ మొదలైన సద్గుణములను నీవు అలవరుచుకున్నట్లయితే నీవు వైకుంఠానికి పోతావు స్వర్గానికి పోతావు అని ఎక్కడా చెప్పడు ఎవరూ చెప్పదు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా చెప్తున్నారు ఇప్పుడు శ్రీకృష్ణ నవ్ కమింగ్ టు ద టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది యా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతిదేహృత్ తదోత్తమవి అమలాన్ ప్రతిపద్య అయితే ఈ శ్లోకాన్ని వివరించి ముందు ఈ కర్మకి సంబంధించి ఉన్న వ్యవస్థ కొంత స్పష్టంగా తెలుసుకుని క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి దట్ ఈజ్ సత్వగుణ లక్షణం ఇప్పుడు పుణ్యకర్మే చేశారనుకోండి పుణ్యకర్మ చేస్తే ఏమొస్తుంది స్వర్గం వస్తుంది ఎప్పుడు వస్తుంది స్వర్గం చేసిన వెంటనే వస్తుందా కాదు మరణించిన తర్వాత స్వర్గం వస్తుంది అధర్మం చేస్తే నరకం వస్తుంది ఎప్పుడు వస్తుంది అది మరణించిన తర్వాతే వస్తుంది వెంటనే నరకం వచ్చేది గ్రంథం పుచ్చుకుంటూనే నరకం వచ్చేది నిజానికి లంచం పుచ్చుకుంటూనే మంచి ఉల్లాసంగా బాగా దేం బరువుగా ఉంటుంది ఇంటికి వస్తాడు ఇంట్లో వాళ్ళందరూ కొనియాడతారు కూడా ఏదేవో ఖరీదైన వస్తువులు పట్టుకొచ్చాడని వెంటనే నరకం వచ్చేది నరకం దేహత్యాగం చేసిన తర్వాత వస్తుంది అయితే ఈ స్వర్గము నరకము ఎక్కడ ఉన్నాయి మరి ప్రశ్న మీరు సెటిల్ చేయాలి ఇప్పుడు అదే టాపిక్ ఇది దానికి మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి మీ మీ థింకింగ్ని బట్టి మీకు ఆన్సర్ మీరు నచ్చిన ఆన్సర్ మీరు తీసుకోండి ఉదాహరణకి మీరు పుణ్యం చేస్తే స్వర్గానికి పోతారు స్వర్గం ఎక్కడుంటుంది పైన ఉంటుంది పాపం చేస్తే నరకానికి పోతారు నరకం ఎక్కడుంటుంది అడుగు ఉంటుంది పాతావంలోనో అక్కడ ఓకే దిస్ ఇస్ వన్ థింకింగ్ ఇంకో థింకింగ్ కూడా ఉండొచ్చు పుణ్యం చేస్తే స్వర్గానికి పోతారు స్వర్గం ఉత్తర దిక్కులో ఉంటుంది వాస్తు ఉత్తర దిక్కు అనే ఉంటే అరే ఉత్తరము అనేది ఇట్ ఈస్ రిలేటివ్ అని ఎవరికి చెప్తారు మీరు ఇప్పుడు అంతటా ప్రమాదో మోహయవచ ఉంటే మీరు ఎవరికి బోధిస్తారు ఉత్తర దిక్కులో స్వర్గం ఉంటుంది అధర్మం చేస్తే పాపం వచ్చి నరకం వస్తుంది అది ఉంటుంది దక్షిణ దిక్కులో ఉంటుంది దిస్ ఇస్ ది స్వర్గ నరక వాస్తు రెండు పైనే ఉంటాయి ఇది దిస్ ఇస్ ద మెటీరియల్ ఫర్ సినిమా స్క్రిప్ట్ రైటర్స్కి దిస్ ఇస్ ద రెగ్యులర్ మెటీరియల్ ఓకే దిస్ ఈజ్ వన్ థింకింగ్ విచ్ ఇస్ ఓకే విఆర్ నాట్ డిస్మిసింగ్ విత్ ఆల్టొగెదర్ దాన్ని ఎప్పుడు డిస్మిస్ చేస్తామంటే ఈ జగత్ మిథ్యాన్ని డిస్ ఆ మిథ్యా సందర్భంలో మొత్తం ఈ జగత్తుతో అవన్నీ కూడా డిస్మిస్ చేసి పెడతాం ఆ సందర్భం వేరు ఈ సందర్భంలో దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ పుణ్య పాప వర్సెస్ స్వర్గ నరక దీజ్ అనదర్వే ది ఓన్లీవే కపిల దేవహూతి సంవాదంలో కపిల భగవానులు దేవహూతితో అంటాడు అమ్మా ఇది ఒక పద్ధతి ఉన్నది ఇది స్వర్గము అది నరకము అని కానీ దీని మీద ఇంకో అభిప్రాయం కూడా ఉంది ఆ అభిప్రాయం ఏమిటంటే ఈ స్వర్గము నరకము అన్నది ఈ లోకంలోనే ఉంటాయి ఇప్పుడు మీరింట్లో భార్యతోటి పిల్లలతోటి కలహం పెట్టుకుని ఒక టెన్షన్ ఒక కాన్ఫ్లిక్ట్ తోటి జీవిస్తూ ఉన్నారనుకోండి లేకపోతే ఆఫీస్లో పై వాడితో పై ఆఫీసర్ తోటి కింద ఆఫీస్ కింద ఇంజీనియర్స్ తోటి కాన్ఫ్లిక్ట్తో బతికేస్తున్నారనుకోండి మీకు నరకం అయిపోతుందా ఒక లేకపోతే మీరు హార్మోనీతో ఉన్నారనుకోండి అంటే వైరాగ్యము ఇంట్లో అందరినీ ప్రేమించటము ఇంట్లో వాళ్ళని ప్రేమించే ఉపాయం ఒకటి ఏంటో చెప్పంటారా మీకు వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చేట వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే కదా వాళ్ళకి తెలుసు వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ దే నో వెరీ వెల్ ఎన్ఫోర్ వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చేయటం ఇంకే నా సపోజ్ నాన్నగారు డబ్బు ఇవ్వడం డబ్బు ఇవ్వడం కదా లేకపోతే వాళ్ళు ఇదిగో తాలించాయి మీలో ఎవరు ఇది తాలించు మీరు పెట్టుకోండి అదిగో అక్కడ డబ్బు ఉంది మీకు కావాల్సింది నాకు ఎప్పుడైనా కావాల్సి వస్తే నేనే మిమ్మల్ని అడిగి తీసుకుంటాను మీరు నన్ను అడిగింది తీసుకోవాలి అని హ్యాండ్ ఓవర్ చేసేస్తే ఆ ఇల్లు స్వర్గమే కాబట్టి హే హే మాత అని కపిలు కపిలుడు దేవహూతితో అంటాడు అమ్మా స్వర్గ రకములన్నవి ఈ లోకంలోనే మన ఉంటున్న చోటే మన ఊళ్ళోనే మన ఇంట్లోనే ఉంటాయి అది స్వర్గం దీన్ని బైబిల్లో కూడా చెప్పాడు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విత్న్ అని అంటాడు క్రైస్ట్ ఓ సందర్భంలో అక్కడ ఏదో ఒకటి ఉందని అది ఎలాగో ఉంది అది థియాలజీ పార్ట్ దిస్ ఇది ఫిలాసఫీ పార్ట్ అదే ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి దిస్ ఆల్సో యూషుడ్ అండ్ వస్తాయి ఇక స్వర్గానికి వెళ్ళారనుకోండి మీరు దేవతయే జన్మిస్తారు పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళి దేవతయే జన్మిస్తారు మరి ఆ స్వర్గం ఇక్కడే ఉన్నప్పుడు మరి అప్పుడేమిటవుతుంది అంటే పుణ్యం చేసి మళ్ళీ మనుష్య జన్మనే పొంది ఎటువంటి మనుష్యుడిగా జన్మిస్తారంటే మీరు దైవ దైవ సంపత్తు నిండా ఉన్న మనిషిగా జన్మిస్తారు అదే దేవలోకము అదే దేవతా జన్మలు మనుష్యలోకంలోనే పాపం చేసి నరకానికి పోయి ఏదో కష్టపడ్డాడు అని లేదా పాపం చేసి నరకం ఇదే లోకంలో మీరు ఆసురయోధిలో పుడతారు అంటే రజోగుణము తమోగుణము అధికంగా ఉన్నటువంటి ఒక జన్మని కలిగి ఉంటారు అదియే కాబట్టి స్వర్గ నరకములను పైన ఎక్కడ ఉన్నాయని మీరు భావన చేసుకోవచ్చు దట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ కాన్సెప్ట్ అంటే నేనేమి చూసొచ్చి మీకు చెప్పట్లేదు ఏమంటే కొంతమంది అలా చెప్పేస్తారు పురాణం చెప్పేస్తే చూసొచ్చి ఇప్పుడే అప్పుడు అక్కడి వస్తూ ఉన్నానయా చెప్పేస్తారు నేను అలా ఐ డోంట్ వాంట్ అటువంటి భేషజం నేనేమీ ప్రదర్శించట్లేదు నేనేమీ చూసి రాలేదు ఉరికే పుస్తకాల్లో ఉన్నమాట మీకు నేను చెప్తున్నాను కాబట్టి ఫిలసాఫికల్గానే దాన్ని నేను చెప్తున్నాను అది ఒక పద్ధతి అండ్ ఇట్ ఈస్ అ వ్యాలిడ్ స్టేట్మెంట్ వీఆర్ నాట్ ఎగ్నస్టేట్ ఎందుకంటే మేము జగన్ మిక్షాత్తులో వాడదాం మొత్తం జగత్తున్నంతా మేము ఊరుకొని తాగేసి కూర్చుంటాం మాకు దాంట్లో మీరు స్వర్గం రెండు మూడు స్వర్గాలు పెట్టినా మాకేమో అభ్యంతరం లేదు ఎందుకంటే అంతా మిత్స అయితే ఒక స్వర్గం ఉన్న పర్లేదు అరడైన స్వర్గాలు ఉన్నా పర్లేదు అన్నీ మిక్ష అయిపోతాయి అన్ని సమస్యలు కాదు కాబట్టి ఈ స్వర్గం మీద వేదాంతలకు పెద్ద ఇష్యూ ఏం కాదు వాళ్ళకి ఆ మాయానే పెట్టి చేస్తే అవన్నీ మీద అడ్లవు పోతాయి సో ఇప్పుడు సినిమా రెండు గంటల సినిమా అసత్యం అయ్యి మూడు గంటల సినిమా సత్యం అవుతుందండి మంచిగా మంచిగా బాగా సక్సెస్ఫుల్ అయిన సినిమా సత్యమో ఫెయిల్ అయిన సినిమా అసత్యమో అవుతుందా అదేం కాదు అన్ని సినిమాలు ఒకటే కాబట్టి వేదాంతలు ఇలా ఉంటారు వాళ్ళకి దేని మీద ఆగ్రహం ఉండదు అంటే పట్టింపు పట్టుదల ఉండవు ఎందుకు దేని గురించి పట్టుదల ఇట్ ఈజ్ ఆల్ అండ్రియల్ ఎనీవే సో మనిషిగానే పుడతాడు కానీ దేవతా లక్షణాలు కలిగిన మనిషిగా పుడతాడు అది స్వర్గం అసుల లక్షణాలు కలిగిన మనిషిగా పుడతాడు పుట్టి సఫర్ అవుతాడు అది నరకం మిక్స్డ్గా ఉంటాడు అది మనిషి ఓకే ఆ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు కర్మ వల్ల ఈ లోకాలు పుణ్యలోకాలు వస్తాయి కర్మ వల్ల మాత్రమే కాకుండా భావము వల్ల కూడా పుణ్యలోకాలు వస్తాయి కర్మ వలన కర్మఫలము ఎంత ఖాయంగా వచ్చి తీరుతుంది కర్మ చేస్తే కర్మఫలము వచ్చి తీరుము లాఫ్ లాఫ్ నేచర్ న్యూటన్స్ థర్డ్ లా ఎవరి యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కర్మకి ఆపోజిట్ రియాక్షన్ కర్మ యాక్షన్ అయితే కర్మకి ఆపోజిట్ రియాక్షన్ ఫలం మీరంటే కర్మలో కష్టపడతారు ఫలంలో ఎంజాయ్ చేస్తారు కదా కాబట్టి నూటన్స్ థర్డ్ ల్యాండ్ ఎట్ డైనమిక్స్లో అలా వచ్చింది లేదా థియాలజీలో ఈ లా ఉన్నది మంచిది సో కర్మకి ఫలము ఉన్నది కర్మ ఇజ్ ఇట్ విల్ నెవర్ ఫెయిల్ అని మనకి దృఢమైన నమ్మకం ఉంటుంది సమాజంలో అది కరెక్టే కూడా కానీ భావం అనే దానిని కూడా మీరు ముందు గుర్తించాలి కర్మ ఫలాన్ని ఇచ్చినప్పుడు భావము ఎందుకు ఫలాన్ని ఇవ్వదనుకుంటున్నారు మీరు దేవాలయానికి వెళ్ళి పూజ చేసి వస్తే సత్ఫలితం ఉన్నప్పుడు మీ నైబర్లో మీరు ప్రేమగా చూస్తే సత్ఫలితం ఉండదని ఎందుకు అనుకుంటున్నారు తర్వాత కర్మ కంటే భావమునకు ఫలము అధికంగా ఉంటుంది తప్ప తక్కువ మాత్రం ఉండదు కాబట్టి కర్మలను చేసుకుంటూనే పుణ్యాన్ని సంపాదిస్తూనే భావము అనే అంశముపై మనసు పెట్టవలము రాష్ట్రకారులు అవతానికి చూడండి మరణద్వారేనాపీ ఫలం ప్రాప్యతే తత్ అ ంగ రాగహేతుకం సర్వం గౌణమేవా ఇది దర్శయన్నాహ ఇప్పుడు స్వర్గము అనే ఫలాన్ని పొందాలంటే స్వర్గానికి తీసుకువెళ్లే ద్వారం ఏదో తెలుసునా మృత్యు మృత్యు వీడు మరణిస్తే కానీ స్వర్గానికి వాడు ఈ హ్యాస్ టు డై బిఫోర్ ద డోర్ ఫర్ హెవెన్ ఈజ్ ఓపెన్ అంటే ఆ స్వర్గ ఫలమును వీడు ఎలా పొందుతున్నాడు మరణము ద్వారా పొందుతున్నాడు స్వర్గం ఫలాన్ని పొందుతున్నాడు స్వర్గము అంటే అది చాలా పవిత్రమైనటువంటి ఫలము యజ్ఞం చేసి పొందుతాడు ఆ ఫలాన్ని కాబట్టి చాలా పవిత్రమైన ఫలము కాబట్టి అది పవిత్రమైన ఫలము కనుక అదంతా సాత్వికమని మీరు అనుకోవద్దు అది వేద కర్మ చేసి పొందిన ఫలము కనుక దాని ఎందు ఈ రజోగుణ దోషములు ఏవైతే ఉన్నాయో అవేం ఉండవు అని మీరు ఎవరైనా అనుకుంటే అది పొరపాటే వేద కర్మను చేసి పుణ్యాన్ని మూటగట్టి కొంతకాలం బ్రతికి దేహత్యాగం చేసి అప్పుడు పొందిన స్వర్గము అనే ఫలమునందు కూడా రెండు అంశములు ఉండి తీరును ఏమిటా రెండును సంగము రాగము కాబట్టి ఈ ఫలములన్నీ స్వర్గాది ఫలములు వేదోక్త కర్మలకు చెప్పిన స్వర్గాది ఫలములన్నీ కూడా ఇవి ఆ ఉత్తమోత్తమైన మోక్ష ఫలంలోకి రాగివేమి అసలు ముఖ్య ఫలములు కానీ ఇవన్నీ కూడా గౌణ ఫలములే అంటే గుణముల నుండి పుట్టిన ఫలములే వీడికి రజోగుణం ఉంటుంది కోరికలు ఉంటాయి ఆ కోరికలు ఇక్కడ చేరవు ఇక్కడ తీర్చుకోవడానికి సందర్భం ఉండదు యజ్ఞం చేసినట్లయితే జ్యోతిష్ఠోభం చేసినట్లయితే స్వర్గానికి వెళ్ళొచ్చు ఎక్కడో వింటాడు ఆ స్వర్గంలో ఏముంటుంది అంటే స్వర్గ ఇప్పుడు ఇక్కడ మంచి భోజనం కొంత కొంతసేపు చేసి కొంత భోజనం చేసేప్పటికి ఆయాసం వచ్చే వస్తుంది ఆ వెంటనే ఆయాసం వస్తుంది తర్వాత రోగం వస్తుంది స్వర్గంలో అయితే మీరు ఎంత మీకు తృప్తి కలిగేదాకా మీరు తినవచ్చు ఆయాసము రాదు రోగము రాదు తర్వాత ఇక్కడ ఆ టైం గడుస్తున్న కొద్ది ముసలిదనం వచ్చేసి ఇంద్రియ పాఠము తగ్గిపోతాయి స్వర్గంలో అయితే ముసలి టైం గడుస్తూనే ఉంటుంది మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు తప్ప ముసలిధనము ఉచిత అనేది ఉండదు అజరా అమరనే అంటూ ఏమిటి అమరని ఎలా ఎలా ప్రారంభమవుతుంది అమరా నిర్జరా దేవాహ అని ప్రారంభమవుతుంది తర్వాత వీడికి రాదు అమరా నిర్జరా దేవాహ అంటే వచ్చు తర్వాత రాకు రాదు తర్వాత ఏమిటి రాదు అడిగారు ఇది తెలియదు కొమరా కొంపపీ కరా అని ఎవడో ఫీల్డ్ సెలవు చేశాడు దాన్ని కొమరా అంటే ఓకూడక కొంప పీతర నీ ఇంకా అందుకు తప్ప ఇంకా దేనికి పనికిరవునైనా కానీ అలా ఎవడో హెలప్ చేశాడు అమరా నిర్జరా సో అమరాహ అంటే మృత్యు ఉండదు నిర్జరాహ ఉండదు ఇలా భోగాలని అనుభవిస్తూ ఉండొచ్చు అని విని దాని మీద ఆకర్షణ కలిగి యజ్ఞం చేశాడు అంటే భోగాసక్తి ఉందా సంగము ఇటువంటి భోగాలన్నీ నాకు కావాలి అనేటువంటి అటాచ్మెంట్ ఉందా రాగము కాబట్టి ఈ గుణములు రజోగుణ తమో గుణములలో ఉండి మీరు సంగము రాగము పెట్టుకుని వేద విహితమైన కర్మలను చేసినప్పటికీ వాటి వల్ల వచ్చేటువంటి ఫలము అది గౌణ ఫలమే ఉంటుంది అంటే గుణములకు చెందిన ఫలమే ఉంటుంది తప్ప అంటే రజోగుణంతో చేసిన దానికి రాజసఫలము తమో గుణంతో చేసిన దానికి తామస ఫలము అలా తీసుకోండి సత్వాన్ని పెద్ద ఎక్కువ పట్టుకోండి ఎందుకంటే సత్వం మోక్షంలోకి పట్టుకుపోతుంది అది ఇట్ వాంట్ గివ్ యూ ఇట్ వాంట్ కీప్ యూ ఇన్ గుణ ఫర్ లాంగ్ ఇదంతా రజోగుణతమో గుణాల దగ్గరే దోషమంతా రజోగుణతమో గుణాల్లోనే ఉంటుంది కాబట్టి ఈ కర్మఫలములన్నీ కూడా సంగరాగహేతుకములే అంటే సంగము రాగమును కలిగించేదే తప్ప మీకు వైరాగ్యాన్ని శాంతిని ఇచ్చేది మాత్రము ఎన్నటికీ కాదు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఆఖరికి సత్వగుణ సత్వగుణం కూడా సత్వగుణంలో కూడా రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి శుద్ధ సత్వము మలిన సత్వము శుద్ధ సత్వం ఏమిటి వైరాగ్యము వివేకము ఆ దిశలో నడిచే సత్వము శుద్ధ సత్వం మలిన సత్వం ఏమిటి పాండిత్యాన్ని సంపాదించి కీర్తి ప్రతిష్టను సంపాదించి యజ్ఞం చేసి స్వర్గాన్ని సంపాదించి ఆ స్వర్గ సుఖాన్ని అనుభవించాలి అదంతా మలిన సత్వము కాబట్టి దాని ఫలం కూడా గౌణముగానే ఉంటుంది గుణాంతర్గతముగానే ఉంటుంది తప్ప గుణాతీతముగా ఏమీ ఉండదు అది ఒకసారి ప్రశ్న ఇచ్చేస్తా రైట్గా ఇచ్చేస్తా ఇక్కడ ఏం రాశామంటే మరణించే సమయము నందలే అవస్థకే ఏ ఫలము స్వర్గాదిలోకము పొందబడుచున్నదో అది కూడా ఆసక్తి రాగములే హేతువుగా గలది అతి సకల ఫలములు గుణముల కార్యములే అని నిరూపిస్తూ భగవానుడు చెప్తున్నాడు దట్ వాట్ ఐ హక్స్ప్లై దట్ ది కరెక్ట్ పొజిషన్ అంటే అలా ఏం ఇక్కడ సత్వ ఫలాన్ని ముందు చెప్తున్నారు కాబట్టి ఇదేదో మహాఫలము మోక్షఫలము లాంటిదని మాత్రం మీరు అనుకోవద్దు గుణాంతంగతమైన ఫలమే యదా సత్వే ఈ ఫలములన్నీ కూడా మరణించిన తర్వాత వస్తాయి ఈ ఫలము కాబట్టి మూడు శ్లోకాల్లో మరణించడము ఆ గుణానికి తగ్గ ఫలాన్ని పొందుతారు అని మూడు శ్లోకాలు సో యదా సత్వే ప్రబుద్ధేతు దేహభృతు ప్రళయం జాతి దేహభృతు అంటున్నారు అంటే వీడి మరణించి కొడుకు దేహాభిమానం అలాగే ఉంది అన్నమాట దేహభృత అంటే మనకి దేహాభిమానం ఉండాలి అంటే వీడు జీవన్ముక్తుడైతే కాదు ఈ దేహము నాది ఈ దేహము నేను నేను నేను పుణ్యాలు చేసుకున్నాను మరణిస్తాను స్వర్గానికి పోతాను ఇది స్కీమ్ ఈ స్కీమ్ ఏమిటి ఈ స్కీమ్ కొంతకాలం నుంచి భగవద్గీతలు వింటున్నారు కాబట్టి ఆ స్కీములో ఉండేటువంటి లొసుగులు మీకు తెలుస్తున్నాయి కానీ మామూలు మీరు వీధిలోకి వెళ్తే అదే స్కీము అద్భుతంగా నడిచిపోతూ ఉంటుంది చాలా బాగా నడిచిపోతూ ఉంటుంది అదే స్కీమ్ తీర్థయాత్రలు దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా ఆ స్కీమ్లో భాగంగానే ఉంటాయి వస్తువు సో దేహము త్యాగం చేశాడు వీడు తర్వా దేహం నశించింది అంటే దేహత్యాగం చేశాడు కానీ దేహత్యాగం చేసే నాటికి ఇంకా దేహాభిమానం ఉన్నది సత్వగుణంలో ఉన్నాడు ఎటువంటి సత్వము జీవన్ముక్తికి తీసుకువెళ్ళే సత్వమైతే అసలు ఇక్కడ చర్చలేదు సంసారిగా నిలబెట్టే సత్వము అంటే రజోగుణము తమో గుణము చాలా సాత్వికమైనటువంటి బంధంలో ఉన్నాడు అంటే బంగారు సంఖ్యలలో ఉన్నాడనమాట సాత్వికమైన బంధము అదే ఈ జైల్లో కూడా క్లాస్ ఏ ప్రెసనర్సు క్లాస్ బి ప్రెజనర్స్ అని ఉంటారు క్లాస్ ఏ ప్రెసనర్స్కి వాళ్ళ కొంత స్పెషల్ స్టేటస్ కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ పేపర్ చదవడానికి అవకాశం ఉంటుంది న్యూస్ వినొచ్చు వాళ్ళు బయట వాళ్ళతో కరస్పాండెన్స్ చోదీ కూడా చేయొచ్చు ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి క్లాస్ బి వాళ్ళకి అవే ఉన్నావు సంథింగ్ లైక్ దట్ ఈ స్వర్గఫలం పొందే వాళ్ళు క్లాస్ ఏ ప్రెసనర్స్ లాంటి వాళ్ళు వీళ్ళు సంసారంలో భాగమే ఫస్ట్ సో వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు లోకాన్ ప్రతిపద్యతే అటువంటి ఆధంగా దేహత్యాగం చేసిన వాడు లోకములను పొందును దేహత్యాగం చేసిన తర్వాత లోకాన్ని పొందితే రాదు లోకము అంటే స్వర్గం కావచ్చు లేకపోతే మనుష్య జన్మయే పొంది దైవ సంపత్తుతో దైవీ సంపత్తు దైవీ విభూతను చూసారా సో అభయము సత్వసంశుద్ధి జ్ఞానయోగం వ్యవస్థితి అని పదహార అధ్యాయంలో వస్తుంది అటువంటి సద్గుణములన్నీ కలిగి శాంతమైన జీవనము గడిపేటువంటి మనిషిగా పుట్టాడు అనుకోండి అదే స్వర్గలోకం అదే దేవతా జన్మ అని కూడా మీరు స్వీకరించవచ్చు సో వాటెవర్ అప్పుడు వాడు అది కూడా లోకమే మనిషిగా పుట్టినప్పుడు కూడా లోకమే మనిషిగా పుట్టడంలో జ్ఞానప్రధానమైన మనిషిగా పుడితే అది దేవలోకము ఆ పాప ప్రధానమైన మనిషిగా పుడితే అది నరకలోకము ఫిఫ్టీ ఫిఫ్టీగా పుడితే అది మనుష్యలోకము ముగ్గురు మనుష్యులే ముగ్గురు మనుష్యులేదా పైకి ఎక్కడికో పోయి అక్కడ దేవతగా పుడితే అది దేవలోకము కిందకి ఎక్కడికో పోయి అక్కడ నరకంలో పాప జన్మ కలిగి ఉంటే అది నరకలోకము మనిషిగా పుడితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది ఒక నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇది కాకుండా ఇంకొకటి ఉండదు పశు పక్షి జన్మ ఏదైతే ఉన్నదో అదియే నరకము ఎందుకంటే జ్ఞానానికి అవకాశం లేని జన్మది ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి ఛాన్స్ లేనటువంటి జన్మ కనుక అది ఏ నరకం ఏంటంటే కాదండి పశువులు సుఖంగా ఉన్నాయని మీరు అడిగి అనుకున్నా సుఖంగా ఉన్నా కూడా పశుపక్షి జన్మ నరక జన్మే మొత్తమైన ఆ రకంగా అర్థం చేసుకోవాలి కనుక వీళ్ళు ఈ సత్వగుణము అభివృద్ధిలో ఉండగా దేహత్యాగం చేసిన వాళ్ళు పవిత్రమైన లోకములను పొందుతారు అమలాన్ లోకాన్ని మాలిన్యము లేని లోకములను పొందెదరు అంటే నేను ఇప్పుడే చెప్పిన విధంగా అతను స్వర్గానికి వెళ్తారనో లేకపోతే తిరిగి మనుష్యులుగానే పుట్టిన మంచి ఉత్తమమైన మనుష్య జన్మలో ఉంటారనే అభిప్రాయమే ఎటువంటి లోకాలంటే అవి ఉత్తమోత్తమైన ఉపాసన చేసిన వాళ్ళ యొక్క లోకములు గొప్ప గాయత్రి ఉపాసన చేసేడనుకోండి కూడా వాడు పుణ్యలోకాన్ని పొందుతాడు ఉత్తమ విధానం ఉత్తమ విధం అంటే ఆత్మజ్ఞానం కాదు ఆత్మజ్ఞానం వాడికి లోకాలు ఇక్కడ మరణించడం లోకాలను పొందడం ఇదేమీ ఉండదు ఆత్మజ్ఞాని బ్రహ్మంలో అయిపోతుంది ఎక్కడికి అక్కడికి వెళ్ళడము దేహత్యాగముత్యాదులు ఆత్మజ్ఞానికి ఉండవు కాబట్టి అక్కడ ఉత్తమ విధానం అంటే ఉత్తమమైన ఉపాసన చేసిన వాళ్ళ యొక్క లోకములు ఏవైతే ఉంటాయో అటువంటి లోకములను ఉండు లైక్ వాట్ ఉత్తమమైన ఉపాసన చేసిన వాళ్ళు ఆ ఉత్కృష్టమైన స్వర్గలోకాలను పొందుతారు జనలోకము తత్వలోకము ఇత్యాది లేదా ఉత్తమమైన ఉపాసన చేసిన శుద్ధ సత్వగుణ స్వరూపులై మహాత్ములుగా ఈ లోకంలో జన్మిస్తారు అది అమలాన్ లోకాన్ దాన్ని పొందుతారు కాబట్టి ఉత్తమమైన కర్మను చేసిన వారు ఏ రకంగా పుణ్యలోకాలను పొందుతారో ఉత్తమమైన భావన కలవారు కూడా మరి సత్వగుణం అంటే ఏంటి సత్వగుణంలో కర్మే ఉంది సత్వగుణంలో వేరేనాకే ఒక కర్మ వేరే అక్కడ భావ మీరు సత్వగుణ లక్షణాలు చూసినట్లయితే దాంట్లో కర్మే ఉంటుంది భావమే ఉంటుంది శాంతి వైరాగ్యము ఇచ్చారు కాబట్టి మీరు యజ్ఞము యాగము తీర్థయాత్ర తీర్థ నదీ స్నానము దేవాలయ దర్శనము తీర్థయాత్రలు చేయుట దాన ధర్మములను చేయుట ఇత్యాది కర్మల చేత ఏ విధంగా పుణ్యాన్ని మూటగట్టి మీరు పుణ్యలోకాలను ఉత్తమ లోకాలను పొందే అవకాశం ఇవ్వగలదు అదేవిధంగా ఇక్కడ చెప్పినటువంటి సాత్విక భావన ఏది తనదో దాన్ని మీరు కల్టివేట్ చేసుకుంటే అంతకంటే కూడా ఎక్కువ ఉత్తమ లోకాలను మీరు పొంది తీరుతారు ఇట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్ డీటెయిల్స్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ మీకు కర్మవాడు చెప్పడు కర్మవాడు చెప్తాడా చెప్పడు నువ్వు మీరు దుకాణానికి వెళ్ళాడనుకోండి ఏమో బియ్యం ఉందంటే మా దుకాణంలో మోడల్ కొంచెం నాశిరకం బియ్యం ఉందండి మా పక్క దుకాణంలో మనిషి బియ్యం ఉందని చెప్తాడా చెప్పడం ఉందని చెప్తాడు ఉందని చెప్పి అది చూపిస్తాను దానికి ఏదో ధర బట్టి అది అంటగట్టి పంపించే ప్రయత్నం చేస్తాను భాష్యం యదాసత్వే ప్రభుత్తే ఉద్భూతే టూ అంటే అక్కడ ప్రత్యేకంగా ఏమీ అర్థం లేదు ఎప్పుడైతే సత్వగుణము బాగా ఉద్భవి పైకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నదో అప్పుడు ప్రళయం మరణం యాతి ప్రతిపద్యతే వీడు మరణాన్ని పొందుతాడు సత్వగుణము అభివృద్ధిగా ఉన్నప్పుడు మరణాన్ని పొందుతాడు ఈ మరణం గురించి కూడా జనుల కోరికలు ఉంటాయి ఇంట్లో చాలా మోహం ఉంటుంది ఎలాగ కోరికలు ఎలా ఉంటాయి నేను పోయినాటికి నా కొడుకులు కూతుళ్ళు అందరూ నా చుట్టూ ఉండాలి మనవాళ్ళు మనవరాళ్ళు కూడా నా చుట్టూ ఉండాలి ఒక కోరిక అందరూ ఉండాలి మీ మనసం చుట్టూ వాళ్ళందరూ కపడ కాస్తూ ఉండాలి అదో కోరిక వాళ్ళని అలా చూస్తూ ప్రయాణం పెంచబడతారు అది ఏమి కోరికది రాగము ఆసక్తి ఉన్నది జ్ఞానము ఎక్కడ ఉన్నది మోహమే ఉన్నది లేదా మేము హాస్పిటల్ దగ్గర మకాలు పెట్టుకుంటాము ఎప్పుడైనా హాస్పిటల్కి దగ్గరలోనే దేహత్యాగం చేయాలని అదో కోరిక ఏదో ఇలాంటి కోరుకుంటా లేకపోతే మేము ఈ కాశయాత్ర జరిగింది అది అది అయిపోయిన తర్వాత పోయిన పర్వాలేదు అని అదో ఇలా ఉంటుంది తప్ప నేను సత్వగుణము బాగా అభివృద్ధిలో ఉండగా పోవాలి అని ఎవడైనా కోరుకుంటాడా ఎవరు గీతా చదువుకున్న విద్యార్థులు అలా కోరుకునేటువంటి అవకాశం ఉన్నది అయితే ఎలాగండి మరణించే టైంకి సత్వగుణం అభివృద్ధిగా ఉండాలంటే ఎలాగా ఇప్పుడు ఓ కథ ఈ కథలో కొంచెం మిస్లీడింగ్ ఉంటాయి మరణించే ముందు నారాయణ అనేస్తే వాడికి నైవైకుంఠానికి వెళ్ళిపోతాడని మీరు ఒక కథ విని ఉంటారు ఆ కథ మొత్తం అంతా ఎవరు చెప్పేవాళ్ళు కూడా మొత్తం అంతా చెప్పడు చచ్చిపోయే ముందు కొడుకుని కొడుకుని పిలిచాడు ఆ కొడుకుకి నారాయణ పేరు వాడెక్కడో వాళ్ళ తాత ఆ పేరు నారాయణ అని పిలిచాడు చచ్చిపోయాడు పిలిచేప్పటికీ ఈ లోపల ప్రాణం పోయింది అప్పుడు విష్ణుదూతలు వచ్చేశారు ఏదో రెడీగా ఉన్నట్టుగా వచ్చేశారు వీడు అనేక పాపాలు చేస్తున్నాడు కాబట్టి యమదూతలు కూడా వచ్చేశారు వచ్చేస్తే యమదూతలు విష్ణుదూతలు వచ్చేసి ఆశ్చర్యపోతారు వీళ్ళెందుకు వచ్చేస్తారు ఇక్కడికి వాళ్ళు రావాల్సిన ఏరియా కాదు ఇది బై మిస్టేక్ అడ్రస్ తిరిగి తప్పు తెలిసింది వచ్చి ఉంటారని అనుకుంటాం అందుకే మేము చెప్పి పంపించేద్దామని చూస్తాను అంటే విష్ణుతోతలు ఏం చేస్తారంటే వీళ్ళని మొత్తేస్తారు వాళ్ళు వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తుంటే కర్రలు పుచ్చుకుని కొట్టేస్తారు వాళ్ళు కొట్టేసి రిఫండ్ అవుతాడు మీరు ఎక్కడికి వెళ్ళి మమ్మల్ని ఎప్పుడు పంపించాడు మేము వచ్చాడు అని మళ్ళీ కర్రలతో కొట్టేస్తాడు వాళ్ళు పోతారు విష్ణుతోతలు వీళ్ళు విమానం ఎక్కించేసి నారాయణ స్వర్గలని తీసుకు వైకుంఠాన్ని తీసుకుపోతారు ఇంతవరకు కథ వింటారు మీలో చాలామంది ఇంతవరకు వినుంటారు కానీ భాగవతంలో ఉండే కథ కథ సగమంది ఇంకా సగం పూర్తి కాద భాగవతంలో కథ సగమే అయింది మిగిలిన సగం చెప్పమంటారా ఆ మిగిలిన సగం ఏమిటంటే ఇంతట్లో వీడికి తెలివి వస్తుంది అంటే అర్థమేమిటి ఇదంతా స్వప్నం అప్పుడు వాడు ఆలోచించడం ప్రారంభిస్తాడు ఓహో అలాగా చాలా చిత్రమైన కళ నాకు అలా కూడా ఉంటుందా అంటే ఆ నారాయణ నామాన్ని స్మరిస్తే వైపుంఠానికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట మనం అనేక పాపాలు చేసే వాళ్ళు కనుక సమయానికి రాకపోతే మనం ఎక్కడికి వెళ్తాం నరకానికి పోతాం అనమాట కళలో అంటే వైపుంఠం నుంచి వచ్చారు కానీ యథార్థంగా వాళ్ళు రాకపోవచ్చు ఈ పాపాలు చేసినందుకనే వాళ్ళు ఎందుకు వస్తారు కాబట్టి వచ్చారు మామూలుగా యథార్థంగా పోయినప్పుడు రాకపోతే ఏమవుతుందని పని ఆ యమదూతలు తీసుకెళ్ళి నరకంలో పాడేస్తారు అయ్యో ఎన్ని తప్పులు చేశాను నేను జీవితంలో అని పశ్చాత్తాపడి హరిద్వారానికి వెళ్ళిపోతాడు ఎక్కడో ఉంటాడు ఉంది హరిద్వారం వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ శాంతమైన వైరాగ్యపూర్ణమైన జీవితాన్ని గడిపి ఆత్మజ్ఞానాన్ని పొంది కృతార్థుడవుతాడు అదే కథ చూడండి లోకంలో ప్రసిద్ధంలో ప్రచారంలో ఈ సెకండ్ పార్ట్ ప్రచారంలో ఉందా లేదు నా పాఠం అన్న వాళ్ళకి తెలిసింది నేను ఇది గట్టిగా చెప్తూ ఉంటాను ఎందుకంటే భాగవతంలో ఉంది దాకా కానీ లోకంలో ఏమిటి ప్రచారము నారాయణ అని చచ్చిపోయే ముందు ఒక్కసారి అనేస్తే ఏమంటే అది ఎలా ఉందండి అది అది చాలా మిస్లీడింగ్గా లేదు మీరు ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు చచ్చిపోయే ముందు నారాయణ అనేస్తే సరిపడుతుంది అంతా కూడా మాఫీ అంతా చేసిన పాపాలన్నీ మాఫీ లోన్ రుణ రుణ ఏదో పథకం ఉంటుంది సర అంటే ఇంతవరకు రుణమాఫీ పథకం ఇంతవరకు మీరు చేసిన రుణాలన్నీ కూడా మాఫీ మీరు రుణం తీసుకోవడమే కానీ తిరిగి చెల్లించనక్కర్లేదు అనేటువంటి ఈ సిస్టమ్ని భారతదేశంలో ఎప్పుడైతే ప్రవేశపెట్టారో అప్పుడే భారతదేశానికి డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం లేకుండా చేసేస్త దీన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే ఇందిరాగాంధీ గారి కాలంలో ఒక మినిస్టర్ ఉండేవాడు ఫైనాన్స్ మినిస్టర్ అంటే అగ్రికల్చర్ మినిస్టర్ కర్ణాటక మినిస్టర్ ఒకడు ఉండేవాడు ఆ పేరు ఉత్తర ఎవరు ఆ జనార్దన్ పూజారి హీ స్టార్టెడ్ దిస్ కరప్షన్ ఏమిటంటే మీరు అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించక్కర్లేదు అంచేత గ్రామంలో నేను చూశాను గ్రామంలో అప్పులు రెండు రకాలు ఉంటాయి ఒకటి రుణము తప్పక చెల్లించి తీరాలి వడ్డీతో పాటుగా చెల్లించి చేరాలి రుణము దాని తెలుగులో అప్పు ఉంటాం రెండవది లోను లోను లోను కాదు లోను అది చెల్లించక్కర్లేదు అది ఇవ్వక్కర్లేదు మీరు తీసుకోవడమే ఇవ్వక్కర్లేదు అలా ఉంటా అంటే మీరు ఒక తప్పుడు అలవాటుని జనులకి చేయటము అంటే సోషల్ లెవెల్ ఆయుధంగా తీర్చిదిద్దడం అన్నది చాలా తప్పది అది సొసైటీని మిస్లీడ్ చేసినటువంటి సొసైటీ చాలా తప్పు సో అన్ఫార్చునేట్ మోడీ గారి చాలా కృషి చేస్తున్నారు ఆయన సొసైటీలో కొన్ని మార్పులు ఫండమెంటల్ మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అది ఒక్కసారి రాదు ఎందుకంటే వీళ్ళు ఆయన్ని దుమ్ము చల్లేస్తారు చేయనివ్వరు కానీ మొత్తానికి ఆయన ఏదో ఆయన కార్యదక్షుడు భగవంతుడు ఆయనకి ఆ మనోబలం ఇచ్చాడు మరొకడైతే నా వల్ల కాదు అని పారిపోయేది లేదు కానీ వీళ్ళందరినీ తట్టుకుని ఆయన ఇంకా అలా నిలబడేదో చేసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాడు బై గాడ్స్ గ్రేస్ ఆయన సక్సీడ్ అయితే దేశం బాగుపడుతుంది కానీ భారతదేశము చాలా దురదృష్టవంతమైన దేశము ఆయన సక్సెస్ అవుతాడా కూడా అది దేశం యొక్క సౌభాగ్యం ఆధారపడి ఉంటుంది అస్సు కాబట్టి మరణించే టైంలో నారాయణ అనేస్తే సరిపడుతుంది ఇప్పటి నుంచి అన్నం ఎందుకు ఆ చచ్చిపోయే ముందు మనం సత్వగుణాన్ని పెంచుకున్నాం అప్పుడు సత్వగుణంలో ఉన్నాం ఇప్పుడు రుజోగుణమే నడిపిద్దాం అని అనుకోకూడదు మరణించే టైంలో మీకు సత్వగుణము నిలబడాలంటే ఈ వ్యాధి నుంచి మొదలుపెట్టి మీరు సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మరణించే టైంలో సత్వగుణం ఉంటుంది ఈవెన్ నారాయణ కూడా అంటే ఒక ఆయన మరణించబోతుంటే ఆయన చేత నారాయణ అనిపిద్దామని వీళ్ళు ట్రై చేస్తారు ఆయన నారాయణ అన్నాడు చెవి ఇలా ఆయన బెదిరిగా పెట్టి నాన్న నారాయణ కొడుకు సలహా చెప్పాడు ఆయన అంటలేదు అనకపోతే ఎలాగో అలాగే ఈ నూటంపట ఈ నారాయణ అనే మాట రాగాలి బయటికి అంటే పక్కనున్న ఆయన ఓ సలహా చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే ముందు ఈ కొబ్బరి పీచు పట్టుకొచ్చి ఇది చూపించి ఇది ఏమిటని అడగండి మీరు కనీసం నారా అని అంటాడు కదా సగం అయింది మిగతా సగానికి ఏదైనా ఉపాయం చేద్దామని ఈ కొబ్బరి పీచు చూపించి ఏమండి ఇది కనపడుతుందంటే తలకూపాడు ఏమిటి ఇది అంటే పీచు అని చెప్పాడు నారా అని అనలేదు కథ ఈ కథ వాల్యూబుల్ స్టోరీ చాలా యూజ్ఫుల్ స్టోరీ ఇంకో కథ ఉంది అది ఆయన ఈ పత్తి స్పిన్నింగ్ మిల్ అధ్యక్షుడు ఆయన స్పిన్నింగ్ మిల్లు వ్యాపారం కోర్టులో గణించినాడు మా మృత్యు ఉన్నాడు మృత్యు తప్పదు కదండి ధనం వచ్చినా సో అప్పుడు ఆయన చుట్టూ భక్తులు చేరి సర్వే గుణ కాంచన మాస్టే ఏంటి చచ్చిపోవడానికి దా తేడా ఉంటుంది సో వీళ్ళందరూ భక్తులు మహాత్ములు అందరూ చేరి హరే రామ హరే రామ అని భజన కూడా చేస్తున్నారు ఈ లోపల మహాత్ములు వచ్చారండి వచ్చి ఆయన్ని వీళ్ళు పిలిచారయ్యా మహాత్మా రండి వారి వారికి ఆఖరి దేహత్యాగ సమయంగా ఉన్నది మీరు ఆశీర్వదించండి మహాత్ములు ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఏం చేస్తున్నారో మీరు గమనించారంట గమనించానంటే మీరు ఆ హరే రామనామ స్మరణం చేస్తున్నారా వాళ్ళందరూ అది చేసి ఆ కీర్తన మీ బుద్ధికి వస్తోందా అని అడిగాడు అంత రావట్లేదు ఇప్పుడు మరి ఏమొస్తుంది మీ బుద్ధికి అంటే చూడండి కాటన్ బేల్స్ ఆర్డర్ ఇచ్చాము అవి విశాఖపట్నం వచ్చాయి అక్కడి నుంచి లారీ మీద గుంటూరు ఆయన గుంటూరు నివాసి లారీ మీద గుంటూరు అంది వే ఉన్నాయి ఆ బేల్ను తడిపోకుండా జాగ్రత్తగా వచ్చేయాలేదా అదే నా మనస్థితి వస్తుంది మీకు అడిగింది అంతే తప్ప హరే రామా ఇది వీళ్ళు చేసి గోళం వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కానీ నాకు మాత్రం మనస్సులో ఆ కాటన్ బేల్స్ వాటికి పేమెంట్ అయింది వాటిని ప్రాపర్గా రావటం అది షాపుకి మన ఫ్యాక్టరీకి వెళ్తే మళ్ళీ ప్రొడక్షన్ అవన్నీ నా మనస్సులో ఉన్నాయి ఇంకెవరేమో చేస్తారు ఇప్పుడు ఆయన్ని అవన్నీ పక్కన పెట్టేసి మీరు రాముడిని ధ్యానం చేయమంటే చేయగలిగిందండి ఆయన ఎందుకంటే ఒక జీవిత కాలము కాటన్ బేల్స్ అనే చింత చేసిన వాడు సడన్గా దేహత్యాగం సమయంలో కాటన్ బేల్స్ని పలి తీసేసి వాటి స్థానంలో రామనామాన్ని కొట్టేసేయకుంటే ఇట్ జస్ట్ డెంట్ హ్యాపెన్ లైక్ దాట్ కాబట్టి ఒక జీవిత కాలం రామనామాన్ని ఎవడైతే ధ్యానం చేస్తాడో వాడు మరణించేప్పుడు రామా రామానితో మరణిస్తాడు గాంధీ గారు అలా దేహత్యాగం చేశారు ఆయన జీవిత కాలమంతా రామనామాన్ని చెప్పారు కనుక ఎవరెవరో పేరు చిన్నప్పుడు కూడా హే రామ అంటూ దేహత్యాగం చేశారు కాబట్టి ఉత్తమ లోపములు మనకు లభించాలి అంటే సత్వగుణ సమయంలో సత్వగుణం వృద్ధిగా ఉన్నప్పుడు దేహత్యాగం చేయాలి ఆ చేయాలంటే ఒక జీవిత కాలాన్ని సాత్వికమైన పద్ధతిలో మనం జీవించాలి భాష్యం చూసేద్దాము యదా సత్వే ప్రబుద్ధే ఉద్భూతే లయం మరణం యాతి ప్రతిపద్యతే దేహభృత్ ఆత్మా ఆత్మ అంటే సచిదానంద ఆత్మ కాదండి జీవహానర్థం ఓకే కదా అప్పుడు అంతవరకు వచ్చేసాను అప్పుడు ఉత్తమ విధాం మహదాది తత్వ విధానికేతత్ అంటే ఉత్తమమైన ఉపాసకులు విద్య అంటే ఉపాసన ఉత్తమమైన ఉపాసన శంకర భగవత్ నుండి ఉత్తమమైన ఉపాసన అంటే ఆయన ఏం చెప్తారు సగుణోపాసన చెప్తారు సాకారం చెప్పరు సాకారం ఉండదు శంకర భాష్యాల్లో మీకు సాకారం ఉండదు విశ్వరూప ఉపాసన కూడా సగుణమే సాకారం ఉండదు సాకారం పురాణం కాబట్టి ఉత్తమోత్తమైన ఉపాసన ఏంటంటే మహత్త అనే ఒక తత్వము గలదు అది ఉత్తమమైన ఉపాసన అదే గాయత్రి ఉపాసన మహత్త అంటే సమష్టి బుద్ధి ఆ సమష్టి బుద్ధియే ధియో లోనఃప్రచోదయ ఆ సమష్టి బుద్ధి సమష్టి చైతన్యం అదియే సూర్యమండలాంతర్గతంగా ప్రకాశిస్తోంది అదియే మన బుద్ధిమూర్తులను ప్రేరేపిస్తూ ఉన్నది కాబట్టి గాయత్రి ఉపాసనకే మహత్తత్వ ఉపాసనగా మనం కాబట్టి దాంట్లో ఇంకా అనేక డీటెయిల్స్ ఉంటాయి ఇవన్నీ వైదిక ఉపాసనలు అటువంటి గొప్ప గొప్ప ఉపాసనలు ఎవరైతే చేస్తారో అటువంటి వారు మాత్రమే అటువంటి వాళ్ళు పుణ్య లోకాలని పొందుతారు అంతే కానీ వీడు ఏదో భైరవ ఉపాసనని లేకపోతే ఏదో కట్ ఏదో పల్లాలమ్మ ఉపాసనని ఇలాంటివి ఏదైనా చేసాడనుకోండి దానివల్ల ఉత్తమ లోకాలు ఏవచ్చు ఉపాసన చేసి ఉండాలి అటువంటి ఉపాసకులు పొందేటువంటి లోకాలని వీడు పొందుతాడు లోకాన్ని అమలా అని అంటే రాగము ంగము ఇటువంటి దోషములు ఏవైతే ఉంటాయో మోహము మొదలైన దోషములు లేని జన్మలను కొందును ప్రతిపద్య ప్రోతి అని అర్థం యదా సత్యే ప్రవృద్ధే ప్రళయం జాతి దేహభృతి తదోత్తమవి నబలాం ప్రతిపద్యతే ఓం పూర్ణమ పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యే శాంతశాంతిశాంతి